ఎలా పెట్టారండిని మీరు అంటారేమో పెట్టచ్చు ఎలాగంటే ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఉన్నారు ఆఫీసులో ఆయన ప్రొఫెసర్ ఇంటికి వస్తే బస్ ఎక్కారు ఇంటికి దారిలో బస్సు ఎక్కారు ఇప్పుడు ఇజ్ హీ ప్రొఫెసర్ ఉన్నావు మా అట్ ఈజ్ హీ ప్యాసింజర్ ఉన్న సోమనాథ దేవాలయం నుంచి నేను బయటికి రాగానే అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నారు కూర్చునిండి మహారాజ్ అక్క వెయట్తో దేఖియే అని అన్నారు ఆయన నన్ను మహారాజుని పిలుస్తారు అక్కడ అందరూ కూడా సో సరే పోనే మహారాజుని పిలిచేవాళ్ళు మహారాజుని పిలిచేవారు ఎవరండి ఎంత పెద్ద మర్యాదది సో పోనీ మహారాజుని పిలిచినందుకేలా వాళ్ళు ఆయన్ని లెటర్స్ సీ వాట్ హీ వాంట్స్ అయ్యాను క్యా ఏమిటి కావాలి వెయిట్ చూసుకోండి ఎంత రెండే రూపాయలు అనె అలాగైనా వెయిట్ చూసినా ఆయనకు ఐదు రూపాయలు ఇచ్చిన వెయిట్ పడ్డా వాస్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ ఆ వెయిట్లో ఏమీ పెద్ద విషయం ఏం కాదు అది పెద్ద మెషీన్ అది ఏం కాదు సో ఇప్పుడు వెయిట్ చూసినప్పుడు ఈ ప్రొఫెసర్ గారు వెయిట్ చూసుకున్నారనుకోండి ఈజీ ఏ ప్రొఫెసర్ స్టాండింగ్ ఆన్ దాట్ వాట్ ఈజ్ హీ ఏ బ్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్స్ అంటే మెషీన్ మీద నిలబడ్డప్పుడు హీ ఈజ్ నథింగ్ బట్ అయ్యా మీరు సెవెంటీ ఫైవ్ కేజీ అంటే 75 ఫైవ్ కేజీ ప్రొఫెసర్ షిప్ కాదు ఫిజికల్ బాడీ అలా అంటే కాబట్టి పరిస్థితిని బట్టి పేరు మారిపోతుంది అలాగే ఈ యూనివర్సల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్ మీరు సూక్ష్మ తత్వం అది దాన్ని చూస్తే హిరణ్య పేరు ఎందుకంటే హిరణ్య శబ్దానికి తేజస్సు అనర్థం అంటే రెండింటికి తేజస్సు అనే పేరు అలా కాకుండా స్థూల ఆస్పెక్ట్ చూశారనుకోండి మీరు अब पेर मार विरा इपड़ू स्थूल सूक्ष्म उबे अंदशात विराट इनसे अक्षरपरब्रह्म हिण्य गर्भ विराट शंकर मिमल्ल अक्षरपरब्रह्म दिव्योह्यमूर्त पुष बोधिस्त तत्व ऐकमू केवलमूकर्थ ఎప్పుడైతే హిరణ్య గర్భ అని అన్నానో మీరు కనుక కాషస్గా లేకపోతే ఇప్పుడు రెండు ఉన్నాయని తెలియదు ఒకటి నింపడం ఇంకొకటి సగడం అప్పుడే అంచేతనే అయ్యా రెండు కాదు ఒకటే అని చెప్పాల్సి ఇప్పుడు ఇంకొక స్టెప్ కూడా ముందుకు వెళ్ళారనుకోండి విరాట్ అని ఇప్పుడు ఈ భేదబుద్ధి బాగా బలపడిపోతుంది ఎందుకంటే పేర్లు పెరిగిపోతున్నాయి స్టెప్స్ ఎక్కువైపోతున్నాయి తత్వాంతరితత్వేన లక్ష్యమాణే ఇప్పుడు ఈ విరాట్ మధ్య చూసారా విరాట్కి పరబ్రహ్మకి అక్షర పరబ్రహ్మకి మధ్యలో ఇంకో తత్వం కూడా వచ్చింది తత్వం అంటే ఎంటిటీ అక్షర పరబ్రహ్మ ఇస్ ది ఓన్లీ ఎంటిటీ బట్ ఈ నే గివెన్ సిచ్యువేషన్ ఇన్సిడెంటల్గా హిరణ్ జగర్భాని ఇంకో ఎంటిటీ అన్నాము ఇప్పుడు ఇంకొక స్టేజ్ కూడా వచ్చేసింది బంగారము నెక్లెస్ నెక్లెస్కు ఉన్నటువంటి కోక్కెము అని ఇంకో స్టేజ్ కూడా వచ్చింది ఏదో నేను నేనేదో దృష్టాన్ని అని సో ఇన్ని స్టేజెస్ వచ్చేసేప్పటికీ ఆ నామరూప బుద్ధి బాగా బలపడిపోయి అసలు తత్వము పరబ్రహ్మ అది ఏ సత్యము సగుణంలోనూ అదే సత్యము నిర్గుణంలో కూడా అదే సత్యము అనే విషయాన్ని మీరు మరిచిపోయే ప్రమాదం ఉంది అలా మరిచిపోవద్దు తత్వాంతరితత్వేన లక్ష్యమానే ఉన్న ఆ పరబ్రహ్మయే హిరణ్య గర్భతత్వంగా ఇప్పుడు ఆ తత్వం కూడా దాటి మరో తత్వంగా విరాట్ తత్వంగా దర్శింపబడుచున్నది లక్ష్యమానోకి అలాగ మీకు తత్వాలు వేరువేరు తత్వాలుగా దర్శింపబడుతున్నా వాస్తవంలో ఈ తత్వాలన్నీ కూడా ఒకే ఒక పరమ సత్యం నుంచి ఆవిర్భవించేయి అనే సత్యాన్ని మీరు విస్మరించరాదు ఏతస్మాదేవ పురుషాధ్యాయతే ఇంకో తత్వం అడ్డొచ్చింది కదా అని ఇప్పుడు విరాట్ దేని నుంచి పుట్టింది హిరణ్య నుంచి పుట్టింది కాబట్టి విరాట్కి అక్షర పరబ్రహ్మకి సంబంధమేం లేదు అనుకుని పోతారేమో అలాంటి పొరపాటు చేయవద్దు చెప్ప కోసం ఆ అక్షర పరబ్రహ్మ నుండియే ఈ విరాట్ కూడా పుట్టింది అని ఈ మంత్రం చెప్తోంది అక్షర పరబ్రహ్మ నుండి విరాట్ పుట్టిందనుకోండి ఇప్పుడు విరాట్ యొక్క స్వరూపం ఏమిటవుతుంది అక్షర పరబ్రహ్మే అవుతుంది ఏతన్ మయస్చ ఏతస్మాజ్యా అయితే ఏతన్మయ్య ఏత ఏతత్వ నుండి అంటే పరబ్రహ్మ నుండి పుట్టింది పరబ్రహ్మయే స్వరూపముగా గలది ఇప్పుడు నెక్లెస్ ఉంది నెక్లెస్ దేని నుంచి పుట్టింది హిరణ్యం నుంచి పుట్టింది హిరణ్యాత్ జాయతే దాని స్వరూపం ఏమిటి హిరణ్మయ మయ మయ అంటే అదే నిండి ఉంది జలమయం అంటే అర్థం ఏంటండి జలము నిండి ఉంది హిరణ్మయం అంటే హిరణ్యం నిండి ఉంది అలాగే ఏతన్మయ అంటే ఏతత్ ఈ పరబ్రహ్మయే జగత్తంతా గుణం నిండి ఉంది ఏ తదర్థమాహా ఈ విషయాన్ని చెప్పడం కోసం ఆహా శృతి చెప్తోంది పంచ విషి నష్టి ఎలా చెప్తోంది ఆ పరబ్రహ్మని అదివ్యోషూర్త పురుష అని చెప్పినటువంటి తం ఆ పరబ్రహ్మ ఆ శుద్ధ చైతన్యము పురుష తత్వ ఆ సత్యము సత్యవస్తువు వేదికలతో దానిని విషి నష్టి అనేక విశేషణములతోటి బోధిస్తోంది ఎందుకంటే సగుణ నిరూపణం కదా ఓకే ఈ విశేషణాలు చూడండి అగ్నిర్ద్యులోక అసౌభావలోకౌతమాగ్ని శృతే అగ్నిర్ద్యులోక అగ్ని అనే పదానికి అర్థం ద్యులోకము అంటే స్వర్గలోకము అంటే సూర్యమండలము యొక్క ఆ స్థానము సూర్యమండల స్థానము సూర్యమండలము అయి స్థానానికి స్వర్గలోకము ద్యులోకము అంటే అగ్నిహి అంటే అర్థం అండి లేదంటే అగ్నిహి అంటే ఇది ఎక్కడ అర్థం ఏ డిక్షనరీలోనూ చూపించండి ఇలాంటి అర్థం అంటే చూడండి వేదంలో ఉండే పదాలకి మీ మామూలు డిక్షనరీలు చూడకూడదు వేదంలో పదాలని వేదాల వేదమే వ్యాఖ్యానం చేస్తుంది భగవద్గీతలో కూడా ఇదే వ్యవస్థ ఉంది అంబత్వాదుల గీతలో కూడా మీకేదైనా ఒక పదానికి అర్థం తెలియకపోతే मेरू गीत आदा के अर्थात मेवु युक्त अं अर्थम डेफिनेशन उत स्थित प्रज्ञ अं अर्थम अटीमें डेफिनेशन समे अर्थम योग अं अर्थम दुख संयोग विगो योग संज्ञित दुख संयोग ऐगम पेर सत् अर्थम అసత్ అంటే అర్థం ఏంటి ఇవన్నీ అక్కడే ఉంటాయి అలాగే ఇక్కడ కూడా అగ్ని అంటే అర్థం ఏమిటి అంటే అసౌవావలోక గౌతమాగ్ని అది గౌతమాగ్ని కాదు హే గౌతమ అగ్ని అని సంబోధన హే గౌతమ గౌతమాగ్ని కాదు క్షేత్రజ్ఞం చాపి మాం విధి అంటే చాపి అనేది ఒకటేదో ఉందనుకో అలా కాదు అక్కడ చా అపి అది అలాగే ఇక్కడ గౌతమాగ్ని ఏమీ లేదు హే గౌతమ అంటే ఓ గౌతమా ఆయన ఆ శిష్యుడు గౌతముడు చాందోగ్యంలో వాక్యం లో పంచాగ్ని విద్య అని ఒకటి ఉంది సాధారణంగా చాలామంది చదవడాలి ఎందుకంటే ఇవన్నీ లోతుల్లోకి పోయి చదివి ఓపికే వరకుంది చదివి వాళ్ళేవాళ్ళు చదువుతారు సో ఆ పంచాగ్ని విద్యలో గౌతముడు అనే శిష్యునికి గురువు గారు హే గౌతమ అగ్ని అంటే అర్థమేటో తెలిసిన అసౌవావలోక అసౌ అయం అంటే ఇది అసౌ అంటే ఇది ఇదంటే పైకి చూపించి ఇది అసౌ వావలోక అసౌలోక ఆ సూర్యమండలము యొక్క లోకం ఏదైతే కలదో అది వావ అగ్ని నిశ్చయంగా వావ అంటే ఎస్ డెఫినెట్లీ ఇండీడ్ అగ్ని అది అగ్ని అని అగ్ని శబ్దానికి ఆ అర్థాన్ని చెప్పారు ఆ ప్రకరణంలో ఇక్కడ అర్థం వస్తుంది ఇది శృుతే ఉత్తమాంగం శిర సో ఎ పరబ్రహ్మణ ఏ పరబ్రహ్మకైతే ఆ ద్యులోకము సూర్యలోకము అంటే సూర్యుడు సంచరించే స్థానము అది అంటే గెలాక్టికల్ స్పేస్ అంటారు అది మూర్ధ మూర్ధ అంటే ఉత్తమ అంగము ఉత్తమ అంటే అన్నిటికంటే ఎత్తైన స్థానంలో ఉన్నటువంటి అంగము అవయవం ఏమిటది శిర మూర్ధ అనేదానికి వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉత్తమాంగం ఫైనల్ కంక్లూషన్ శిర శిరస్సు సో ఆ పరమేశ్వరుని యొక్క శిరస్సు ఏమిటంటే ఆ సూర్యుడు సంచారం చేసేటువంటి లోకమే ఆ స్పేసే అదే పరమేశ్వరుని యొక్క శిరస్సు ఇది ఇది సూర్య ఇది సారీ విశ్వరూపం విశ్వరూపం యొక్క దర్శనం ఇలా ఉంటుంది కాబట్టి విశ్వరూపాన్ని అర్జునలేఖలది మీరు చూడొచ్చు చూడాలి వాస్తవంలో తర్వాత చక్షుషీ చంద్రశ్చ సూర్యేతి చంద్రసూర్యేతి సర్వత్రా కర్తవ్య ఇప్పుడు సర్వ ప్రతి వాక్యంలోనూ య అని తెచ్చుకోవాలి యవనికైతే ఈ ఎస్యా ఎక్కడి నుంచి వచ్చింది అంటే విశ్వమస్య అని ఉంది అస్స అంటే వీనికి అస్స ఉంది కనుక ఎస్య మనం తెచ్చుకోవాలి తత్తుంటే ఎత్ తెచ్చుకోవాలి అలాగే అస్స ఉంటే ఎస్య ఎస్యా తెచ్చుకున్న తర్వాత ప్రతి వాక్యానికి ఎస్యా అప్లై చేసుకుంటూ ఉండాలి ఎస్య అగ్ని మూర్ధ ఎస్య చక్షుషీ చంద్ర సూర్యవు ఎస్య దిశ శ్రోత్రే ఎస్య ఎస్య అశ అనే ఆఖరణ మళ్ళీ అస్య ఇది ఇది సింటాక్స్ అనుషంగ కర్తవ్య సర్వత్రాంటే అన్ని వాక్యాల్లోనూ మీరు సింటాక్స్ని ఈ రకంగా సర్దుబాటు చేసుకోండి సింటాక్స్ విడిచిపెట్టేయకూడదు మోడర్న్ పోయిటరీలో లాగా వాక్యం కర్త ఉండదు క్రియా ఉండదు దాన్ని వాకింగ్ అని మనం ఏదో భావం చేసుకోవడం అలాగ ఎక్కడ కుదురుతుంది ఆ మంత్రాల్లో అలా కుదరదు సిస్టమేటిక్గా ఉంటుంది శాస్త్రం ఇది ఇది ఇట్ ఈస్ సపోజ్ టు గివ్ నాలెడ్జ్ టు ది పీపుల్ సో సర్వత్రా ప్రతి చోట కూడా ఎస్య అనే పదాన్ని మీరు అది అధ్యాహారము అక్కడ ఉండే అస్య అనే పదము యొక్క అర్థాన్ని బట్టి వచ్చింది అది అవి వచ్చిందాన్ని ఇలా ఇలా ఇలా అన్వయం చేసుకోవాల్సిమా అని అంటున్నారు ఆయన చంద్రసూర్యో సో చంద్రుడు సూర్యుడు చంద్ర సూర్యుడు అంటే ద్వంద్వ సమాసం ఈ చంద్ర సూర్యుడు ఏమిటి ఆ పరబ్రహ్మకి చక్షుషి కన్నులు ఎందుకంటే కన్ను ఏం చేస్తుందంటే ప్రకాశింపజేస్తుంది చూడడం అంటే ప్రకాశింపజేయడం అండి ఇప్పుడు ఇది కనపడుతోంది ఇది ఘటము అని కనపడుతోంది ఘటజ్ఞానం కలిగింది ఘటం కనపడిందంటే నేత్రంలో జ్యోతి ఉండాలి నేత్ర జ్యోతి ఉంటేనే ఘట దర్శనం అవుతుంది ఇప్పుడు నేత్ర జ్యోతి మూసేశారనుకోండి ఘటం కనపడదు ఇప్పుడు ఇలా తెరిచేప్పటికీ నేత్ర జ్యోతి ఆ ఘటాన్ని ప్రకాశింపజేసింది అదేవిధంగా సూర్యుడు చంద్రుడు జగత్తును ప్రకాశింపజేస్తున్నారు కాబట్టి ఆ లక్షణాన్ని బట్టి సూర్యచంద్రులను కన్నులుగా వర్ణించారు ఇంకో సందర్భంలో సూర్యుడిని ఇంకోలా వర్ణిస్తారు పోతన్నగారు సూర్యుడిని చాలా అందంగా వర్ణించాడు నాకు గుర్తు లేదా భద్యం సూర్యుడు మొట్టమొదట శిరోరత్నమై వామన వామనుడు పెరుగుతున్నాడు ఇంతై ఒటుడింతై అలా పెరిగిపోతున్నాడు పెరిగిపోతుంటే ఎంతవరకు పెరిగాడంటే ఆయనకి ఆ సూర్యుడు చూడామణిలాగా ప్రకాశించాడు సూర్యుడు శిరో ఒప్ప ఇక్కడ పెట్టుకున్న రత్నమా అన్నట్టుగా కనుగొట్టాడు ఆ తర్వాత ఇంకా పెరుగుతున్నాడు పెరుగుతుంటే ఆ సూర్యుడు బొట్టు తెల్లని బొట్టులా అని పట్టి అంటే ఇంకా పెరుగుతున్నాడు ఆయన ఇంకొంచెం పెట్టుకున్న ఒక మణిలో భాషించాడు ఇంకా పెరిగితే మెడలో పెట్టుకున్న మణిలో భాషించాడు ఇంకా పెరిగితే మొలనూలు అనే వడ్డానం ఉంటుంది ఆ వడ్డానికి పెట్టుకున్నటువంటి ఒక మణిలో భాషించాడు ఇంకా పెరిగినప్పుడు నూపురములు అంటే కాలి అందెలికి పెట్టుకున్న మణిలో భాషించాడు ఇంకా పెరిగిపోతే పాద పదపీఠమై భాషించాడు కాళ్ళు పెట్టుకునే ఒక తెల్లటి ఒక పొరమవాళ్ళు కాళ్ళు పెట్టుకుని కూడా నగిషి చేసిన దంతపు చెక్కతో చేసింది దంతంతో చేసింది ఏదైనా పెట్టుకున్నారనుకోండి చిన్న అలాంటిది అలాంటిది కాలు పెట్టుకునేటువంటి ఒక పల్లెల్లా పల్లె ఒక చిన్న స్టూల్లాగా భసించారు అని వర్ణించారు ఈ వర్ణన వ్యాస భాగవతంలో లేదు ఇది సహజ పండిత మన తొందర కోతమ్మ గారి వర్ణన వ్యాసంలో చాలా గొప్ప శ్లోకం సో అక్కడ సూర్యుని అల్ల సందర్భాన్ని బట్టి వర్ణించారు ఇక్కడ మటుకు చంద్ర సూర్యుడు కళ్ళు అని వర్ణించారు ఇక్కడ లక్షణం ఏంటంటే ప్రకాశింపజేవిత అనే లక్షణం చంద్రసూర్య ఓకే ఈ ఎస్యా ఎక్కడి నుంచి వచ్చింది అనేదానికి మీరు అనుకోవచ్చు ఎందుకంటే ముందుకు వెళ్ళండి కానీ మరి భాష్యకారులు హీ హ్యాస్ టు కనెక్ట్ ఎవ్రీథింగ్ హీ హ్యాస్ టు డూ ఇట్ హిస్ వే అస్యేత్యస్య పదస్ వక్ష్యమాణస్యేతి విపరిణామం కృత విషశ్రోత్రే ఎస్యా ఎస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే అస్యేటి పదస్య అస్య అనే పదం ఉంది ఎక్కడుంది వక్ష్యమాణస్య వస్తుంది ముందు వస్తుంది వాయుప్రాణో హృదయం విశ్వమస్య అక్కడుంది సో చెప్పబడబోయే ఆ అస్య అనే పదాన్ని దాన్ని బట్టి దాన్ని మార్చుకోవాలి మీరు వీనికి అస్య అంటే వీనికి వేనికి ఎస్య యవనికైతే చంద్ర సూర్యులు కన్నులో వీరికి అలాగా ఆ ఎస్య వచ్చింది ఆ ఎస్యాయే మారి ఎస్య అయింది ఆ యస్యాని ఇలాగ ప్రతి చోట మనం పెడుతున్నాము ఉదాహరణకి దిశ శ్రోత్రే యవనికైతే దిక్కులే చెవులో చెవులంటే చెవి అంటే ఈ చెబుడికి చెవిని పేరు కాదు ఈ మధ్యలోనే కర్ణ శష్కులు ఎవ చిన్న ఆకాశానికి చెవి చదివేరు అలా చెప్తారు శాస్త్రంలో కర్ణ శష్కుని శష్కులి అంటే సంస్కృతంలో చెబోడి శష్కులి నుంచే వచ్చింది ఎప్పుడైనా తెలుగులో ప్రకృతి వికృతి చదివారా మీరు చిన్నప్పుడు తెలుగులో దాంట్లో ప్రకృతి శేష్కుని వికృతి చెవుకోడి ఇంకో ప్రకృతి వికృతి అడుగుతా చెప్పండి మీరు దేవుడు ప్రకృతి వికృతి ఏమిటో చెప్పండి రెండు మార్పులు దెయ్యము దేవుడు దెయ్యము సో శిష్కుని చేగోరి. సో కర్ణ శిష్కులి అవచ్చిన్న ఆకాశం ఈ కర్ణ శిష్కులి చేత ట్రాప్ చేయబడిన ఎన్వలప్ చేయబడి ట్రాప్ ఏం కాదు ఎన్వలప్ చేయబడిన ఆకాశానికి స్పేస్కి చెవి అని పేరు కాబట్టి చెలంటే స్పేస్ దిశహాన్న స్పేసే తూర్పు దిక్కు అంటే ఏమిటండి స్పేస్ అండి పశ్చిమ దిక్కు అంటే ఏమిటి స్పేస్ స్పేస్ ఎన్నండి ఒకట నాలుగా ఒక్కటేనండి ఒకే స్పేస్లో నాలుగు అన్నాడు ఒకడు నాలుగు కాదు ఎనిమిది ఇంకొకడు అన్నాడు మధ్యలో మూల వేసుకున్నాయి అదే మీరు దిక్సూచి నా నాలులలో ఉపయోగించే షిప్స్లో ఉపయోగించే దిక్సూచిలో ముప్పై ఉంటాయి ఆ ఎనిమిదిని చేసి పదహారుని ముప్పై రెండు చేశాడు ముప్పై రెండు అరవై నాలుగు కూడా చేయొచ్చు ఏముంది కాబట్టి ఈ దిగ్విభాగం అనేది అది మనం స్పేస్ని మన సౌకర్యాన్ని బట్టి చేసుకున్నటువంటి విభాగం ఆ విభాగము యథార్థమా కల్పితమా కల్పితం ఇప్పుడు చెప్పండి వాస్తుశాస్త్రం పరవిద్య అపరవిద్య ఇట్ ఈజ్ లైక్ దా దిగ్విభాగం లేనివాడికి అన్ని దిక్కులు ఒకే ఈశ్వరుని యొక్క స్వరూపము ఆకాశం అంతా ఒక్కటే అనేవాడికి వాస్తు ఏమిటండి వాడు వాస్తుకి అతీతంగా పోతాడు సో ఎనివ్యిష శ్రోత్రే ఈశ్వరుని యొక్క చెవులు దిక్కులన్నీ కూడా ఆయన యొక్క చెవులు కాబట్టి ఏది పవిత్రం ఏది అపవిత్రం మీరు జగత్తు నామరూపాత్మకంగా చూస్తే అంతా అపవిత్రమే ఎందుకంటే నామరూపాలు మిత్య కనుక అదే ఆ మూల తత్వంగా చూసినట్లయితే అంతా పవిత్రమే ఎంతో అపవిత్రమే లేదు రుద్రుడు శ్మశానంలో ఉంటాడంటే అర్థం అదే ఎక్కడో చోటు లేకుండా శ్మశానంలో ఉన్నాడంటే అర్థం జాతకని కాదు శ్మశానం అపవిత్రమనే అమంగళమనే అనుకుంటారు అలాగేం కాదు అక్కడకు అది కూడా ఈశ్వరుడే అని దేవాలయంలోనే ఈశ్వరుడు ఉన్నాడనుకోగా శ్మశానంలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు అంటే ఓ మహాత్ముడు అన్నాడు మా దేవుడు దేవాలయాల్లో ఉంటాడు మీ దేవుడు దిక్కుమాలిన దేవుడు కనుక శ్మశానంలో ఉన్నాడని ఇంకొక ఆయన అంటారు ఇది దీస్ ఇజ్ ఆల్ ఇమాజినేషన్ అది ఈజ్ ఆల్ నాట్ రైట్ సో ఇష శ్రోత్రే ఆ పరమేశ్వరుని యొక్క శ్రోత్రములే దిక్కులన్నీ కూడా అంతా విరాట్ స్వరూపం అంతా ఈశ్వరుడే మీరు ఇటు వెళ్ళినా ఈశ్వరుడే అటు వెళ్ళినా ఈశ్వరుడే ముందుకు వెళ్ళినా ఈశ్వరుడే వెనక్కి వెళ్ళినా ఈశ్వరుడే అంతా ఈశ్వరుడే ఈశ్వరుడు తప్ప అసలు వేరే అభిప్రాయం లేదు నేను పెన్సిల్వేనియాలో ఉన్నప్పుడు ఎవరో అన్నారు స్వామీజీ హృషికేష్ అంటే గంగా దర్శనం అది అవుతూ ఉంటుంది మహాపుణ్యం ఇక్కడే ఉందండి అనేదో అన్నారు నేను నా వల్ల ఎప్పుడు అనుకోకండి తప్పది ఈ భోగాలన్నీ అనుభవిస్తూ ఇక్కడే ఉందనుకుంటూ ఉన్నాం అది సరికాదు హృషికేష్ విన్నప్పుడు ఆ శోభ వేరే దాన్ని మీరు మహిమాన్వితంగా చెప్పండి కానీ దీన్ని తక్కువ చేయదు అంటే మరి అలా అయితే గంగ ఎక్కడే ఉంది గంగ లేకుండా ఏంటంటే డెలవేరే గంగ డెలవేరు అని ఒక రివర్ ఉంది అక్కడ అదే గంగ డెలవేరు రివర్ ఈజ్ అని ఇంపార్టెంట్ రివర్ ఆ రివర్ యొక్క హిస్టరీ చూస్తే ఆశ్చర్యం గొప్ప రివర్ అది అదే గంగ దాన్నే గంగగా భావన చేయాలి నేను ఈజిప్ట్ వెళ్ళా ఆ నైలు ఎలా ఉంటుందో చెప్పంటారా నైల్ రివర్ ఎలా ప్రవహిస్తూ ఇటువైపు అరమాయిలు ఇటువైపు అరమాయిలు పచ్చగా ఉంటుంది పంటలతో ఎంత అద్భుతంగా పంటలు పండుతాయంటే సమృద్ధంగా కూరలు పళ్ళు బియ్యం వరి గోధుమ అన్నీ సమృద్ధిగా పండుతాయి ఇటు అరమైలు ఇటు అరమాయిలు ఈ అరమైలు దాటి మీరు అడుగు వేస్తే ఇంకా ఎడారి ఆరంభం అవుతుంది ఆ ఎడారిలో గడ్డి పరకు కూడా మొలవదు మామూలుగా ఎడారిలో గడ్డి ఉంటుంది ఈ ఈజిప్ట్ ఎడారిలో నేను చూశాను ఒక్క గడ్డి పరకు కూడా మొలవదు నేను అడిగాను ఏమంటే ఈ ఎడారి ఇలా ఎంతవరకు వెళ్తున్నా లిబియా బార్డర్ రాకపోతుందండి ఎంత ఎనిమిది వందల మైళ్ళు ఎనిమిది వందల మైళ్ళు ఇలాగే ఉంటుందా లేకపోతే మధ్య మధ్యలో ఎక్కడైనా గడ్డి అది ఉంటాయ నో ఇట్ ఈస్ కన్సిస్టెంట్లీ లైఫ్లెస్ అంటే గడ్డి కూడా మొలవకుండా మన తారెడారి అవి బెటర్ ఏదో గడ్డి అవి ఉంటాయి నాట్ దే ఏదో గీత గీసాడంతే పరమేశ్వరం ఈ గీత లోపలంతా స్వర్గం గీత బయటంతా కూడా ఏమీ కదాడా ఆ గీత ఏమిటో తెలుసునండి ఆ నైలు నది ఇప్పుడు చెప్పకుండా నైలు నది పవిత్రమా కదా మహాపవిత్రం కాబట్టి అదే గంగా ఈజిప్ట్లో ఉన్నప్పుడు నైలు నదియే గంగా కాబట్టి అంతా పవిత్రమే మీరు భావన చేయటంలో ఉండి దిశ శ్రోత్రే అన్ని దిక్కులు మంగళప్రదములే సౌత్ మంచిది కాదు హూటోళియో సౌత్ మంచిది కాకపోవడం నువ్వు సౌత్ మృత్యువు మనం ఇక్కడ ఏం కట్టుకుని ఉండిపోతావామే మృత్యువు కాకుండా నాయభంతి రహర్యం ను నువ్వు దేహాభిమానం ఉన్నది కదా నీకు తప్పనే తప్పదు సౌత్ అయినా తప్పదు ఈస్ట్ అయినా తప్పదు దేహాభిమానం లేకపోతే నీకు ఇప్పుడూ లేదు మృత్యువు ఎప్పుడూ లేదు నాయం హంతి నహర్ణి అసలు సత్వాన్ని పట్టుకోవాలి కానీ ఈ పైపై మెరుపులకి భ్రాంతి పెడితే టైం అంతా వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది టైము ఎనర్జీ వేస్ట్ అవుతాయి దట్ ఈజ్ ది పాయింట్ ఎనర్జీని రాంగ్ డైరెక్షన్లో పెట్టారనుకోండి సత్య వస్తువుని మిస్ అయిపోతాం కాబట్టి ఇవన్నీ పెట్టుకోవడం కాదు వాస్తు అంటే పరమేశ్వరుడే వాస్తు వాస్తు ఓష్పతే అని ఓ మంత్రం ఒకటి ఉంది వాస్తు ఓష్పతే షగ్మయా సగం సదా తెరణ్మయా గాతుమత్యా ఆ వహ క్షేమ ఉత యోగో వనన్నో యూయం పాత స్వస్తి భిస్ సదానహ అనే యజుర్వేదంలో సో ఆ వహ క్షేమ ఉత యోగ మీ కూడా ఆ రూపంగా పరమేశ్వరుడే కని కంటబెట్టి కనిపెట్టి ఉన్నాడు కాబట్టి యూయం పాత మిమ్మల్ని తప్పకుండా వాస్తోష్పతి రక్షిస్తాడు స్వస్తి భిస్ సదానహ మన ఇప్పుడు మంగళకరములైనటువంటి ఘటనలతో పరమేశ్వరుడు రక్షిస్తాడు అని ఓ ప్రార్థన అక్కడ వాస్తుోష్కత అంటే ఈ వాస్తురూపంగా సర్వ వాస్తురూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు అంటే అయిపోయింది అక్కడితో మన వాస్తుశాస్త్రం అంతా కవర్ అయిపోయింది అక్కడికి ఇంకేం మిగలలేదు కాబట్టి దిశ శ్రోత్రే అన్ని దిక్కులు కూడా ఆ పరమేశ్వరుని యొక్క శ్రోత్రములే తర్వాత వాగ్వివృతా ఉద్ఘాటితా సిద్ధ వేదా ఎస్యా వాగ్వివృతా వాగింద్రియమును తెరిచితే వచ్చే శబ్దాలు అంటే తెస్తే అంటే ఇప్పుడు వచ్చేసిందని అలా కాదు ఉద్ఘాటితా చక్కగా వాగింద్రియాన్ని ఉపయోగించి మీరు పలికినట్లయితే ఉద్ఘాటితం ఉద్ఘాటన చేసేడు అంటూ ఉంటారు చూడండి పలానా మంత్రి గారు చేశారు బాగా చెప్పారు అని అర్థం సో ఆ రకంగా ఎందుకంటే వేదమంత్రాలని బాగా నోరు విప్పి చెప్తారు వేదమంత్రాలని గుణగుణగుణం అలా అనుకోదు తనలో తాను చెప్పుకునేదాన్ని అది జప అంటారు అది ప్రవచనం అని లేకపోతే మంత్రపఠనము మంత్రపఠనము అంటే ఒక్కపిసరు మధ్యమస్వరంలోనే చెప్పాల ఉపాంశు అంటే బాగా మెల్లగా చెప్పకూడదు అది పెద్దది కాదు అలాగే మరీ గట్టిగా నువ్వు చెప్పకూడదు మధ్యమస్వరంలో ఒక ఒక పద్ధతిలో చెప్తూ ఉన్నాను సో వాగ్వివృతా ఉద్ఘాటితా పైకి ఉచ్చరింపబడినటువంటి శబ్దములు పరమేశ్వరుని చేత ఉచ్చరింపబడిన శబ్దాలు ఏమిటి ప్రసిద్ధ వేదాహ లోకంలో ప్రసిద్ధంగా ఉన్న వేదములే పరమేశ్వరుడు ఎక్కడ ఉచ్చరించాడండి ఈ మహర్షులు కదా ఉచ్చరిస్తా అంటే మనదే సర్వభూతాంతరాత్మ ఆ మహర్షుల రూపంగా ఆయనే ఉచ్చరించాడు అన్ని కాళ్ళు ఆయనవే అన్ని చెవులు ఆయనవే అన్ని కళ్ళు అయినవే అనంగా అన్ని ముఖములు కూడా ఆయన సో వాగ్వివృతాశ్చేదా తర్వాత వాయు ప్రాణో ఎస్యా ఈ అంతటా సంచరించే వాయువు ఉన్నాడే ఈ వాయువే ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం సో విభజ్య పంచధాత్మానం వాయుర్భూత్వా శరీరగ యేష్టయతి భూతాన్ని తస్మై వాయువాత్మనే నమ అని భీష్మస్థుతిలో శాంతిపూర్వంలో భీష్మస్థుతిలో ఈ విశ్వరూపస్థుతి అంతర్గతంగా ఉన్నది తస్మై వాయువాత్మనే నమ ఆ పరమేశ్వరుడు వాయు రూపంగా ఉన్నాడు ఆయనకు నమస్కారం ఆయన ఆ వాయు రూపంగా ఉండి ఏం చేస్తున్నాడు ఆత్మానం పంచధ విభజ్య ఆ వాయు రూపంగా ఉన్న పరమేశ్వరుడే తానాన్ని తాను ఐదు రూపములుగా విడదీసుకుని ఎందుకంటే వాయువు లోపల ప్రవేశించింది ఫైవ్ ఛానల్స్గా అయిపోతుందంటే కాలంలో నీళ్లు ప్రవేశిస్తే ఆ కాలంలో ఫైవ్ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి ఫైవ్లోకి ఈ నీరు పోతుంది అదేవిధంగా వాయువు పంచదా ఆత్మానం విభజ్య తానాను తాను ఐదు రకాలుగా విడదీసుకుంటున్నాడు ఈ దేహంలో ప్రవేశించి అంతటా ఉన్నాడు ఈ దేహంలో ప్రవేశించి వాయుర్భూత్వా శరీరగ వాయు శరీరగో భూత్వ ఆ వాయువు శరీరము లోపల ప్రవేశించిన వాడై పంచదా విభజ్య తన ఐదు రకాలుగా విడదీసుకుని భూతాని యహా చేష్టయతి ఈ ప్రాణులను చేష్ట చేస్తున్నా చేష్ట చేయిస్తున్నాడు ఓ ప్రాణ ఆ ప్రాణవాయువు యొక్క ప్రాణము అపానము ధ్యానము ఉదాహరణము సమానము అనే ఐదు రకముల వాయువు చేత ఈ దేహము యొక్క వివిధ చేష్టలు నడుస్తున్నావు సో నడుస్తుంటే ఎవరు నడుస్తున్నారండి వాయుతి ఆ ప్రాణశక్తే నడుస్తోంది చేతులతో బరువులు ఎత్తుతుంటే ఆ ప్రాణశక్తే బరువులు ఎత్తుతోంది మాట్లాడుతుంటే ప్రాణశక్తే మాట్లాడుతోంది సర్వము ప్రాణశక్తే చేస్తోంది దేహంలో మరైతే నేను ఈ జీవుడు మిథ్యాబింబము వర్చువల్ ఇమేజ్ ఎప్పుడైనా మిథ్యా ప్రతిబింబము ఆ వాయువు లోపల ప్రవేశించి ఇన్ని పనులు చేస్తుంటే ఆ వాయువు నేను చేస్తున్నా అని చెప్పదు వీడి అడ్వాంటేజ్ అది నేనే చేస్తున్నానని వీడు చెప్పేస్తాడు వీడు జీవుడు దేవాలయంలో పూజారు అన్నట్టుగా దేవుడికి ఇవాళ అప్పాలు కావాలంటాడు దేవుడు కా దేవుడికి కావాలి అప్పాలంటే దేవుడికి కావాలంట మనకి కావాలి జీవుడికి కావాలి అప్పాలు దేవుడికి ఏమీ అక్కర్లేదు సో అదేవిధంగా వాయువు అన్ని పనులు చేసేస్తూ ఉంటాడు కానీ నేను ఈ పని చేస్తున్నానని క్లెయిమ్ చేయడు కాబట్టి వాయువు క్లెయిమ్ చేయట్లేదు కాబట్టి నేనే చేస్తున్నాను అని వీడు క్లెయిమ్ చేస్తాడు అంత పొరపాటుదే కానీ ఈ దేహంలో జరిగే ఏ వ్యాపారమైనా కూడా నా జరుగుతోంది నేను జరిపిస్తున్నాను అనుకోవడం అంత పొరపాటు అయి కానీ ఆ దేహాత్మభావం మనిషిని పీడిస్తు పట్టి పీడిస్తుంది దానితోటే మనిషి అనేక రకములైన దోషములకు వశుడై నానా దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాడు అంతా పరమేశ్వరుడే సర్వ జగత్తు ఈశ్వరుడే ఈ దేవి శరీరం లోపల ఉన్నటువంటి సమస్త చేష్టలు ఆ యొక్క శక్తియే అని దర్శించిన వాడు వాడు ఎప్పుడు మహాటప్పుడు వాడు ఆ ఈశ్వరుని యొక్క సంకల్పానుసారంగా తన జీవితాన్ని జీవించేస్తాడు ఈశ్వరంలో విలీనమైపోయి ఉంటాడు దేహము దాని టైం వచ్చినప్పుడు అది కుప్పగోలుతుంది ఓవర్ దాంతో చెడిపోయి దేహం వెళ్ళి తన యొక్క ప్రకృతిలో కలిసిపోతుంది ప్రకృతి నుంచి పుట్టింది ప్రకృతిలో విలీనమైపోతుంది ఓవర్ ఈ వాయువు వెళ్ళి విలీనం అయిపోతుంది దట్స్ ఆల్ జీవుడు ఈశ్వరులో ఐక్యం అవడం సో వాయు తస్మై వాయువాత్మనైన మహావాయువు రూపంగా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు సో వాయు ప్రాణో ఎస్య తర్వాత హృదయమంతఃకరణం విశ్వం సమస్తం జగత్ అస్యేత అక్కడికి అక్కడికి ఆ ఎస్యా అస్యా ఎస్యా అక్కడికి కుదిరింది సో అసె ఎస్యా ఏ పరమేశ్వరునికైతే హృదయము విశ్వం విశ్వం అంటే సమస్తం జగత్ ఈ సమస్త ప్రాణికోటి కూడా ప్రాణి జగత్ గచ్చతీది జగత్ ఈ సమస్త ప్రాణికోటి కూడా ఆ పరమేశ్వరుని యొక్క హృదయము ఇప్పుడు ఒక ప్రాణిని పట్టుకుని నేను అని చెప్పంటే ఎలా చెప్తాడు నేను అంటాడు హృదయస్థానంలో చూపిస్తాడు కదా నేను అన్నది హృదయ స్థానంలో ఉంది పరమేశ్వరుని యొక్క హృదయ స్థానంలో ఏమున్నది అంటే సమస్త ప్రాణికోటి ఉన్నది అస్యా ఉందిగా ఇక్కడ అస్య హృదయం విశ్వం సో ఎస్య హృదయం విశ్వం అస్య ఆ అస్యా వచ్చింది అని ఆ చెప్పారు సో ఇకపోతే పద్భ్యాం పృథివీ నుండి అది చూడండి సర్వం హీ అంతఃకరణ జగత్ మనస్యే వుషుక్తే ప్రళయ దర్శనాత్ ఇది చాలా గంభీరమైన టాపిక్ ఇది సో మీరు గమనించండి ఇప్పుడు పృథివీ యుక్తేజో వాయు ఆకాశంలో ఉన్నాయి నేను మెడిటేషన్లో చెప్తూ ఉంటాను అది పంచభూత ధారణ అని నేను నుంచి ఉత్నం చేసి చెప్పిందే ఇప్పుడు నేను మీకేం చెప్పానంటే మెడిటేషన్లో మీకు గుర్తుండి ఉండొచ్చు పాదములు పృథివి అబ్డమన్ పొత్తి కడుపు అది జలము ఆ ఆహారము పచనం చేసేటువంటి ఏ స్టమక్ టమ్మీ ఉన్నదో అది అగ్ని వాయువు ఆకాశము ఇప్పుడు మీరు నిద్రపోయేప్పుడు ఈ క్రమాన్ని పాటించవచ్చు కూడా చెప్పాను పాదము పృథివీ జలంలోను జలాన్ని వాయువులు అగ్నిలోను అగ్నిని వాయువులు వాయువులు ఆకాశంలో ఆకాశాన్ని ఆత్మలో విలేదం చేశారు అది కూడా చెప్పారు సో ఇప్పుడు ఈ పంచభూతములకు ఆత్మకు మధ్యలో మనస్సు ఉంది కదండి పంచభూతములంటే దేహం ఆత్మ అంటే చైతన్యం ఈ రెండింటికి మధ్యలో ఏముంది మనస్సు ఉంది ఇప్పుడు పంచభూ ఆత్మ నుండి పంచభూత మనస్సు మనస్సు నుండి పంచభూతాలు ఉంటాయి కదండి అంతే కదా వ్యవస్థ సో అదేవిధంగా సమ ఇది వ్యష్టి సమష్టి కూడా అంతే సమష్టిలో కూడా ఆత్మకే అక్షర పరబ్రహ్మ అని పేరు ఆ అక్షర పరబ్రహ్మ నుండి మనస్సు అంటే హిరణ్య గర్భుడు ఆ హిరణ్య నుంచి పంచభూతాలు పుట్టాయి కాబట్టి ఆ హిరణ్య యొక్క అంతఃకరణమే జగత్ పంచభూతాలు నుంచి పుట్టే మనస్సు నుంచి పుట్టే మనస్సు యొక్క వికారమే పంచభూతములు అదేవిధంగా హిరణ్య గర్భుని యొక్క అంతఃకరణమే పంచభూతములుగా ఉద్భవించినది అంటే ఇంటెలిజెన్స్ నుంచి మ్యాటర్ పుడుతుంది మ్యాటర్ అంటే ఏమీ లేదు మీరు ఉంటే టేబుల్స్ వీటిల్స్ ఇదేదో మ్యాటర్ ఉందనుకుంటున్నారు మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఆ సృష్టి క్రమంలో ఆ హిరణ్య యొక్క అంతఃకరణమే జగత్ అంతఃకరణం నుండే జగత్తు పుట్టింది అంతఃకరణ వికారమేవో జగత్ అంచేతనే నిద్రపోయేప్పుడు కూడా ఈ పాంచభౌతిక దేహభావన మనస్సులో విలీనమయ్యి ఆ మనస్సు చుసుక్తే ప్రళయ అదే అది ఆత్మస్వరూపంలో విలీనమైపోయి ఉంటుంది ఇది బయటకు వచ్చే క్రమం లోపలికి వెళ్ళే క్రమం ఇది మనం మెడిటేషన్లో చూశాం కాబట్టి ఇక్కడ సమస్త జగత్తు కూడా హృదయం నుంచే ఆవిర్భవించింది హృదయంలోనే విలీనం ఇప్పుడు మీరు ఘటము అన్నారు ఘటము ఎక్కడి నుంచి పుట్టింది మనస్సు వాచారంభం తక్కువ మనస్సు నుంచి పుట్టింది కదండి అక్కడ ఉన్నది ఘటన కానే కాదు అక్కడ ఉండేది ఏదో ఉంది ఘట భావన ఘటన హృదయం నుంచి వచ్చింది అలాగే జగత్తంతా కూడా ఇప్పుడు సినిమాకు వెళ్తారు తెర హీరో హీరోయిన్ డ్యాన్సు ఇదేది కథ అదే ఆ హీరో ఎక్కడి నుంచి వస్తుందో హృదయం నుంచి వస్తుంది తెర మీద కాంతి కాంతియే ఉంటుంది అక్కడ ఉండేది కాంతి మాత్రమే కానీ అక్కడ మీరు దర్శించేది మీ హృదయం నుంచే వస్తుంది సో ఇప్పుడు హీరో అన్నారు అడుగో హీరో అంటే దాన్ని కాగ్నిషన్ అంటారు తెలుసుకుంటారు కానీ ఇట్ ఈజ్ నాట్ ఎ ప్యూర్ కాగ్నేషన్ ఇట్ ఈజ్ రీకాగ్నేషన్ రికగ్నేషన్ అంటారు ఇట్ ఈజ్ రీకాగ్నేషన్ మీ హృదయంలో ఉన్న భావనే అక్కడ ప్రకటితమవుతుంది కాబట్టి జగత్తంతా కూడా హృదయం నుంచి పుడుతుంది మీరు నిద్ర లేచినప్పుడు గమనించండి మీరు నిద్రలో ఉన్నారు సంసారం ఉందా లేదా అప్పుడే నిద్రలు వేచారు సంసారం ఉందా లేదు పూర్తిగా నిద్రలేచారు సంసారం వచ్చింది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ హృదయంలో అంతర్నిహితంగా ఉన్నదే ఇలా విస్తరించింది మొగ్గ తక్కువని ఈ పద్మం ఈ రేకులు ఆ లోపలు ఉన్నవి అవన్నీ కూడా మొగ్గలోనే ఉన్నాయండి అలాగే మనస్సు విస్తరిస్తే సంసారం మనస్సు విలీనమైతే పరబ్రమ అది హృదయం విశ్వమస్య అన్నదాన్ని శంకర్లు ఎంత బాగా వ్యాఖ్యానం చేయాలి చూడండి तत जागरीते तथा अग्निविस्फुलिंगवत्प्रतिष्ठा विप्रतिष्ठा निथ इनद्र गृहस्थ नेद्रे इ भार्य इक संपद पुत्रु బంధువులు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు హృదయంలో గెలిపారు తెలియ వచ్చింది తెలివి రాగానే మళ్ళీ భార్య ఇల్లు వాకిలి బంధువులు ఇవన్నీ మళ్ళీ వచ్చేసాయి ఎక్కడి నుంచి వచ్చాయి హృదయం నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి హృదయం నుంచి అంటే ఇంతకుముందు మనం చూసాం విస్ఫులింగ దృష్టాంతం ఆ విస్ఫులింగములు అంటే మినుగురులన్నీ కూడా ఎక్కడున్నాయి అగ్నిలో ఉన్నాయి ఒక్కసారిగా అలా అలాగా కొన్ని వందల వేల మినుగురులు బయటకు వచ్చాయి ఒక్కొక్క మినుగురు దాని రూపాన్ని దాని లక్షణాన్ని అది కలిగి ఉంది ఈ మినుగురులన్నీ ఎక్కడి నుంచి బయటకు వచ్చాయి అగ్గిలోంచే బయటకు వచ్చాయి అదేవిధంగా ఇక్కడ కూడా జాగ్రత్త జాగ్రత్త కూడా తతహ ఆ హృదయము నుండియే విప్రతిష్టానాత్ బయటకు వచ్చుచుండుట వలన దీని పేరే ప్రాజెక్షన్ అనంటారు మై సన్ అనంటే వాట్ ఈస్ దిస్ సన్ ఇట్స్ ఎ ప్రాజెక్షన్ పరమేశ్వరుడు సన్నను సన్న అంటే అశ్వయం సన్ పరమేశ్వరుడు యశ్వయం సన్నను సృష్టించడు పరమేశ్వరుడు మనుషుల్ని సృష్టిస్తాడు పశువుల్ని సృష్టిస్తాడు మా కుక్క అన్నారు ఈ మానస్ని పరమేశ్వరుడు సృష్టించడు కుక్కను సృష్టిస్తాడు ఈ మాని వీడు సృష్టిస్తాడు జీవ సృష్టి అలాగే పరమేశ్వరుడు పృథివిని సృష్టిస్తాడు పృథివిని సృష్టించినప్పుడు నేను ఓ మహాత్ముడు దృష్టాలతో బాంబే అని ఉంది ఒకటి బాంబేలో ఉన్నప్పుడు చెప్పారు ఆ దృష్టాంతమైన ఏ బాంబే క్యా హే విస్ బాంబే యూ టెల్ బి వాట్ ఈస్ బాంబే నో బాంబే అండి అంతటా భూమి ఉన్నది అక్కడ భూమి ఉన్నది అంతటా ఇళ్ళు ఉన్నాయి అక్కడ ఇళ్ళు ఉన్నాయి అంతటా రోడ్లు ఉన్నాయి అక్కడ రోడ్లు ఉన్నాయి అంతటా మనుషులు ఉన్నది అంతటా అక్కడ మనుషులు ఉన్నారు మరి వట్ దిస్ బాంబే ఎక్కడా లేని బాంబే ఎక్కడ ఉంది అంటే వట్ మీన్ బై దాట్ ప్రాజెక్షన్ కాబట్టి ఇప్పుడు బాంబే ఎక్కడుందంటారు హృదయంలో ఉంది వైసాహి హెల్ సబ్ వైసాహిల్ సో హృదయం నుండి బయటకు వస్తుంది యూఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్ట్మాస్ అండి మిమ్మల్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకున్నారు యూఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్ట్మాస్ ది ఎంటైర్ జగత్ మీ నుండే పుడుతుంది వేదాంతమే చెప్తుంది ఇలాగా మీరు వేదాంత దగ్గరికి వెళ్తే మీకు అంతా ఆశీర్వచనమే మీ మీ నుండే సర్వం ఉద్భవిస్తుంది మీరే సర్వశక్తి సంపన్నులు మీరే ఈశ్వరుడు వేదాంత దగ్గరికి కాకుండా మరొకరి దగ్గరికి వెళ్ళాడనుకోండి పెద్ద బరువును ఎత్తికెత్తి పంపిస్తాడ ఈ రూఫ్ మార్చాలంట రూఫ్ ఎలా ఈ టేబుల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలంటే పోలి పర్వాలేదు ఫంక్షన్ సంవాట్ బెటర్ ఈ టేబుల్ తీసుకెళ్ళి అక్కడ పెట్ట ఏదో చేయొచ్చు ఈ రూఫ్ ఎలా మారుస్తారు ఫుదర్ సో ఇదివే వేదాంతలు అయితే ఏమి నువ్ మార్చకర్లేదు నువ్వు పూర్ణుడవు సత్సత్ శ్రీకృష్ణాపణమూ